కీర్తన సంఖ్య రెండు వందల తొంభై ఆరు బలువగు కర్మములివివోంబు సంచి బలిసి తీరవి పెరుగనే కాని బ్రహ్మల బహుకల్పంబుల పాయని జన్మంబుల కర్మంబులు పాయక జీవుల ప్రారబ్ధములై ఏ చూచిన ఎదిటి కొలుచులై ఇచ్చెలనిటు భుజయించగను కాయపు బెడతటి గండడు విధి తను కడతేర్చిన తన కడ కర్మములు పోయి అవి పొదలుచు కొండల పొడవై పెరుగు పొదలి సంచితంబులు వడి పెరుగును పొలియును జీవుని పుణ్యము ఎదిగిన పుణ్యంబు ఇగురును కాగిన ఇనుము మీదిజ్జలములవలెను పదిలములై కడు పాపకర్మములే బరువై పరగగ ప్రాణికి నెన్నడు తుదయు మొదలు ఎందునులేక వడి తొలగక భవముల తొడవైతిరుగు తలపులో నవయదలచిన జంతువు కలుషహరుడు వేంకటగిరిపతి తను తలచు భాగ్యము ఆత్మకు నొసగిన చిత్తము పరిపక్వంబై వై ఎప్పుడూ జలజోదరుదలచగ ప్రారబ్ధంబులు సంచితంబులు పొలిసి పుణ్యులై చెలువగు నిత్యానంద పదంబున చలగి సుఖించగచేరుదురపుడు